పరమాత్మగా భావించండి అంటే ఎవరైనా భావిస్తారా శ్రీకృష్ణుడిని పరమాత్మగా భావించమంటే భావిస్తారు గాని ధృతరాశ్రుడిని పరమాత్మగా భావించమంటే భావిస్తారు ఎవరైనా పూజించమంటే పూజిస్తారు ఎవరైనా ఏరు పూజించారు మరి భీష్ముడు ఎంతో మహానుభావుడు కదా విష్ణు సహస్రనామ ప్రపంచానికి అందించాడు కదా పోని ఆయన్ని పరమాత్మగా భావించమంటే భావిస్తారు ఏవరు భావించారు ఆయన ఎంత గొప్ప ఆయన గొప్ప పనులు చేశాడని చెప్తాడు అట్లాగే మనం కూడా ఈ మధ్య మధ్యలో ఈ పాత్రలన్నీ వేసేస్తాం అనమాట కాసేపు ధృతరాష్ట్రుడు లాగా కాసేపు దుర్యోధనుడు లాగా కాసేపు దుశ్శాసనుడు లాగా కాసేపు ఇలా వీళ్ళందరూ మనలో ఉన్నారు ఎక్కడికి పోవాలా వీళ్ళందరూ మన పూర్వీకులు కదా వాళ్ళ వాళ్ళ వారసత్వాలన్నీ మన జీనికల ద్వారా మనకు సంక్రమించేసి మనకు ప్రపంచంలో కూడా ఇట్లా కనబడుతూ ఉంటారు ఎక్కడికి పోరు నిజానికి ఆ పాత్రలన్నీ మన కళ్ళ ముందు ఇక్కడ నాకు సమాజంలో కనబడుతూనే ఉంటాం ఏ ఏ సందర్భంలో ఏ ఏ ఉద్వేగంతో ఉంటే ఆయా పాత్రల యొక్క స్వభావాలు ప్రభావాలు కనబడుతుంది నిజానికి మనం రోజు నిత్యం పూజించేది అయితే రాముణ్ణో లేకపోతే కృష్ణుడో లేకపోతే శివుణ్ణో లేకపోతే అమ్మవారిను ఇ ఎప్పటికీ పూజార్హమైనటువంటివి శివ కుటుంబము లేకపోతే విష్ణు కుటుంబము ఈ రెండు మహాయి లేదంటే శక్తి కుటుంబం అమ్మవారి కుటుంబము మరి వీళ్ళని పూజిస్తుంటే మనలో ఎవరు ఆవిర్భవించాలి కూడా ఆ రామ లక్షణం ఆ కృష్ణుని లక్షణం ఆ అమ్మవారి మహాదేవి మహాదేవుడు సరే వాళ్ళ లక్షణాలు కదా ఆవిర్భవించాలి ఎవరిని పూజిస్తే ఆ లక్షణాలు నీలో రావాలి భావములో ఉత్తమమైనటువంటిది ఏంటంటే భావనాబల భక్తి రుత్తమ నిజంగా బుద్ధికి భావనాబలం అంటూ దాంట్లో ఉత్తమమైనది ఏమిటి భక్తి మరి ఆ భక్తి ద్వారా నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఎవరినైతే పూజిస్తున్నావో వాళ్ల లక్షణాలు నీలో ఆవిర్భవించాలి అది భక్తి అంటే చదవండి తాను ఏ ఫలితమును ఊహించి కర్మను ఆ ఫలితమే కలిగినప్పుడు దానిని సుఖముగా భావించును అంతే వాడికి ఇంకేం లేదు నేను ఇప్పుడు ఆకలి వేస్తే కొంతమంది ఆవకాయ జాడి ఓపెన్ చేసి ఆవకాయ డైరెక్ట్గా తినేస్తాడు ఆవకాయ ముక్కలు అది తినేస్తాడు మామూలుగా తినాలంటే ఎవరి వల్ల కాదండి ఏదో అన్నంలో కలుపు తింటారు లేదంటే దేనితో పదార్థంతో తింటారు కొంతమందికి ఆ పచ్చడి డైరెక్ట్గా తింటే కానీ ఆనంద లక్షణం కలగదు వాడి మొత్తం ఎలిమెంటరీ కెనాల్ మొత్తం ఆ కారంతో మండిపోతూ ఉంటుంది అయినా సరే వాడికి ఆనందమే ఒక పక్క రోస్తూనే ఉంటాడు ఒక పక్క కళ్ళ ఉంటాయి ఇంకా పక్క పక్కన ఆనుషాంగిక ద్రవ్యాలు కూడా పెట్టుకుంటాడు ఏమిటేమిటో తినేస్తూ ఉంటాడు ఏమిట్రా నీ ఆనందమే ఇందులో నీ నీకేం తెలుసు అంటాడు ఇది కామన్లో ఉన్న లక్షణం అది ఏది కోరితే అది చేసేస్తే దానికి ఆనందం ఇది బానిసత్వం దానికి ముందు వెనుక పూర్వ పరపక్షాల విచారణతో పని లేదు కొంతమంది చూడండి లేవగానే బజ్జీలు తింటాడు లేస్తూనే పొద్దున్న లేస్తూనే ఆకలితో లేస్తాడు లేవగానే బజ్జీల బడి దగ్గరికి వెళ్ళి బజ్జీలు తింటాడు ఎంత తింటాడే అంటే ఇక భోజనం అవసరం లేనంతగా తినేస్తాడు వైపరీత్యం అనమాట ఈ వైపరీత్య లక్షణం పనిచేస్తుంది ఈ కామంలో ఈ వైపరీత్య లక్షణం ఉంటుంది ఇది జాగ్రత్తగా గుర్తించాలి అవసరమా కాద నీకు ఇది కామం అవసరమే ఎవరు కాదన్నారు సృష్టి నడిచేదే దాని మీద సృష్టి లేకపోతే నడవనే నడవదు మెండి అయిబుద్ధి భూమి తిరగాలన్నా అదే ఆరు ఋతువులు ఏర్పడాలన్నా అదే కామేశ్వరి కామేశ్వరులు లేకపోతే సూర్యచంద్రులు లేకపోతే ఏ ఆ ఏరుతువులు ఏర్పడవు ఏరుతువులు ఏర్పడకపోతే ఏ ప్రకృతి భేదము లేదు ఏ ఫ్లోరాఫ్నా లేదు ఏ ఫ్లోరా ఫోనా లేకపోతే ఏ రకమైన సావర సృష్టి లేదు ఏ స్థావర సృష్టి లేకపోతే ఆహారం లేదు ఆహారం లేకపోతే దేవుడే లేడు చూడండి ఎంత చైన్ పెద్ద చైన్ రియాక్షన్ ఈ చైన్ రియాక్షన్ మొత్తం అంతా ఎవరి వల్ల జరుగుతుంది అంటే కామేశ్వరి కామేశ్వరుల వల్ల జరుగుతుంది అంతే మొత్తానికి కలిపి కామేశ్వరి కామేశ్వరుడు పేరు పెట్టాం అంతేగాని అక్కడేదో వాస్తవానికి స్త్రీ పురుషుల రూపాలు లేవు అక్కడ ఇది గుర్తుంచుకోవాలి ఆరు ఋతువులు ఏర్పరుస్తున్నటువంటి లక్షణం భూభ్రమణం భూపరిభ్రమణం అది సూర్యుడు చుట్టు తిరగడం కావచ్చు తన చుట్టు తను వీటన్నింటికి ఏ శక్తి ఆధారమో దానికి కామం అనిపి ఇంత బలమైన కామాన్ని మీరు సృష్టించి మమ్మల్ని ఏమో దాటమంటారా ఇది ఎలా సాధ్యం అండి దేవుడికి ఇదేమో ఇదేమో ఎంత పెద్ద పరీక్ష పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందండి అది అంతే కదా దైవాన్ని తెలుసుకోవాలి అంటే నీకు ఎంత గట్టి పరీక్ష వస్తే అంత నీలో సామర్థ్యం పెరుగుతున్నాను ఈ దృష్టితో ఏర్పడింది జాగ్రత్తగా గమనించి మనం దీంట్లో సులు సూత్రం చాలా సులభం ఏమి లేదు ఎక్కడికక్కడ నేను స్థానంలో ఈశ్వరుని పెట్టాలన్న కామా కామాన్ని జయించాలి అంటే ఏం చేయాలయా కామానికి కారణం ఎవరు మన్మధుడు మనస్సును మధింపజేసేవా